కీర్తన నాలుగు వందల నరవాది సాసులు నిత్యశూరులు దురిత విదూరులు ధ్రువాదులు తకక హరి భక్తి తాపలు శేసి ఎక్కిరీ చక్కగా వైకుంఠము తనకాదులు ఒక్కట విష్ణు కథలు ఓడసేసుక దాటిరి సంసార జలధి భీష్మాదులు కడు విరక్తి కత్తులనే నరకిరి నడుమ భవపాషముల నరదాదులు బడి నే హరిదాసుల పౌరుల గుడు కొని నుడి వడక పరమ శాంత ములనే పేనుగుల మీద గేరు వ్యాసాదులు తిరుల శ్రీ వెంకటేశుచేరి సుఖము బుంది బెరసి దాస్య మున